ఈ తపస్సులో మళ్ళీ సాత్విక రాజస తామస అనే తేడాలు ఉన్నాయి ఇవి పద్దెనిమిదో అధ్యాయంలో వస్తాయి పన్ను పద్దెనిమిదో పదిహేడో కానీ మొత్తానికి సాత్విక తపస్సు మతికే ఇక్కడ మనం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది తపస్సు పేరుతోటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఇప్పుడు కరోనా పిచ్చువును కొట్టేసుకుంటాడు రక్తాలు కారిపోతాయి ఇది తపస్సు ఆ తపస్సు కాదు ఆ తపస్సు అలాంటి తపస్సు చేయకూడదు అండ్ తర్వాత ఎక్కువగా ఉపవాసాలు చేసేస్తూ తిండి లేకుండా బక్క చిక్కిపోతారు అలా ఉంటే కూడా తపస్సు కాదు అలా తప్పదు కాబట్టి ఇంద్రియ సంయమము ప్రధానంగా పెట్టుకుని మనస్సును ఈశ్వరునిపై ఏకాగ్రం చేయాలి అంటే ఇంద్రియములు సంసార విషయముల వైపు పరుగులు తీయడం మానేయాలి అదే తపస్సు తర్వాత ఫైనల్ గా యస్య జ్ఞానమయం తపహీతలోనే నాలుగో అధ్యాయంలో వచ్చింది ఇప్పుడు మీరందరూ కూర్చుని ఇతర విషయాలనన్నింటినీ ప్రక్కనబెట్టి సంసార విషయాలను కేవలము భగవద్గీత యొక్క అధ్యయనం కనుక చేస్తున్నారు కనుక భాష్యకారుల వివరణార్తో సహ ఇది తపస్సు జ్ఞాన రూపమైన తపస్సు జ్ఞానమయం తపహ సూర్య నమస్కారము అలాంటివి చేసినట్లయితే ఎక్సర్సైజ్ రూపంగా మీరు ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేస్తే తపస్సు కాదు సూర్య నమస్కారం చేస్తే తపస్సు అవుతుంది ఎందుకంటే దాంట్లో ఎక్సర్సైజ్ ఉంది ప్రాణాయామం ఉంటుంది సూర్యభగవాను యొక్క మంత్రం చెప్పి నమస్కారం చేయడం ఉంటుంది కనుక అది తపస్సు అవుతుంది కాబట్టి ఈ విధంగా తపస్సు యొక్క తత్వాన్ని జాగ్రత్తగా తెలుసుకుని దాన్ని కనుక మనం జీవితంలో ఆచరణలో పెడితే ఆ సందర్భమంతా కూడా ఆ ఈశ్వరుని యొక్క తత్వం మన నుంచి బయటకు వస్తోంది అని అర్థం దానం యథాశక్తి సంవిభాగ దానం అనేది అది గొప్ప ఈశ్వరుని యొక్క భావము ఈశ్వరత్వాన్ని ప్రకటించే గొప్ప భావము అయితే దానంలో ఇప్పుడు మీరు ఏదైనా దానం చేశారనుకోండి ఒక వెయ్యి రూపాయలు దానం చేశారనుకోండి దానం చేసి మీరు దానం చేసినట్టుగా పది మందికి తెలిసే వ్యవస్థ కూడా చేశారనుకోండి దాంట్లో అది దానం పార్టీ ఈశ్వరుడు ఈ మీ పేరు మీద ఆ పేరు ప పది మందికి తెలిసి ఇట్లా చేశారు కాబట్టి అది జీవుడు సాధారణంగా జనులు దాని చేసే దానంలో జీవాంశ ఎక్కువ ఈశ్వరాంశ తక్కువ ఉంటుంది దానం గనక ఆ మేరకు ఈశ్వరాంశ ఈశ్వరుని యొక్క భావం అది ఈశ్వర తత్వాన్ని ప్రకటించే భావం సందేహం లేదు కానీ దానిని మన అహంకారము మన జీవత్వము దాన్ని కత్తివేసే విధంగా ఉంటుంది నేను స్టాండర్డ్గా చెప్పే దృష్టాంతం ఈ ఫ్యాన్ ఎవరిలో డొనేట్ చేశారనుకోండి ముగ్గురు కలిసి డొనేట్ చేశారు నేను చూసాను అలాగ నాలుగు వందల ఇరవై రూపాయలు ఉషా ఫ్యాన్ సీలింగ్ ఫ్యాన్ నాలుగు ఆ రోజుల్లో ఇక్కడ ఎంత నాకు తెలియదు నూట రూపాయలు ఒక్కొక్కటి ముగ్గురు మూడు నూట తీసుకొచ్చారు అక్కడ ఒక ఆర్టిస్ట్ ని పట్టుకొచ్చి బ్రష్ పెయింట్ వైట్ వైట్ పెయింట్ తెచ్చుకుని మూడు రెక్కలు ఉంటాయి ఉష్వాసానికి మూడు వీటికి నాలుగున్నట్లున్నాయి నాలుగో మూడో దానికి మూడు రెక్కలు ఉంటాయి ఆ మూడు మూడే ఉన్నాయండి ఆ మూడు రెక్కల మీద అవతల వైపు రాయిస్ కదా ఇవతల మూడు పేర్లు రాగించారు సో ఫ్యాను దానం చేయటం దేవాలయానికి ఫ్యాను దానం చేయటం ఈశ్వర లక్షణం దాని మీద మన పేర్లు రాయించుకోవడము అది జీవలక్షణము జీవలక్షణం ఈశ్వర లక్షణాన్ని తప్పివేస్తూ ఉంటుంది మనం జీవలక్షణాన్ని పక్కకి తీసిన వెంటనే ఈశ్వర లక్షణం పైకి పెళ్ళు బితుంది కాబట్టి నిష్కామంగా అంటే ఏ కామనా లేకుండా కీర్తి ప్రతిష్టలను కూడా కోరకుండగా మీరు దానం చేయాలి మూడో కంటి వాడికి కూడా తెలియకుండా దానం చేయాలి దానం కేవలం మానవులకి మాత్రమే పరిమితం చేయన ప్రచుత్రానికి మనం దానం చేయొచ్చు మన దగ్గర ఉన్నది సంవిభాగ సంవిభాగ అంటే అర్థమేటో తెలుసు అండి పంచిపెట్టుకుంట సంయంత విభాగ ఆ సందర్భాన్ని బట్టి పంచిపెట్టుకుంట ఇప్పుడు మీరు ఎవరికైనా అన్నం పెట్టాలనుకోండి రాత్రి వండుకుని తినగా మిగిలిపోయింది దాచిపెట్టి మొన్నాడు పొద్దున్న పాడైపోవడం కొంత పాడైపోయింది ఇంకా బట్ స్టిల్ ఇంకా పూర్తిగా పాడవలేదు అనే స్థితిలో ఓ భేదవాడికి ఇచ్చాడనుకోండి వాడికి గీతలేదు అది తిన్నాడనుకోండి అది దానం అవ్వదు అలా చేస్తే దానం కాదు రాత్రి మీరు దానం చేయటం కోసం ఉండి వేడి వేడిగా ముందు ఇతరులకు పెట్టి ఆ తర్వాత మిగిలింది మీరు తింటే దానం అవుతుంది మనకు అక్కర్లేనిది ఇచ్చేస్తే దానం అవ్వదు మనకి కావలసింది ఇస్తేనే దానం అవుతుంది మన శక్తి నిలచకుండగా యథాశక్తి శక్తి నిల్చకూడదు కానీ శక్తి వంచన కూడా చేయకూడదు మీరు పది రూపాయలు ఇవ్వగలిగిన చోట రూపాయి ఇచ్చారనుకోండి శక్తి వంచన అవుతుంది పది రూపాయలు ఇవ్వగలి పది మాత్రమే ఇవ్వగలిగిన చోట ఇరవై రూపాయలు ఇచ్చారనుకోండి మీ కుటుంబం వాళ్ళు ఇబ్బంది పడాల్సి ఉంటుంది కారణంగా ఆ రెండు దోషాలు కూడా చేయనక్కర్లేదు గృహస్థులు కాబట్టి యథాశక్తి కీర్తి ప్రతిష్టలను ఆశించకుండా నిష్కామంగా యోగ్యమైన పాత్ర ఎందు దానం చేసినట్లయితే ఆ దానము వెనకాల ఉండే సంకల్పముందు చూస్తారు ముందు సంకల్పం తర్వాత దానం చేస్తారు కదా ఆ సంకల్పము ఇవ్వాలి అనే సంకల్పం అది ఆ ఈశ్వర తత్వం నుంచి వస్తోంది లోపల ఈశ్వరుడు కూర్చొని ఉన్నాడు అక్కడి నుంచి వస్తోంది లోపల ఈశ్వరుడు కూర్చోకపోతే వీడికి దానం చేయాలని అనిపించదు ఎదరువాడి దగ్గర నుంచి లాక్కోవాలనే అనిపిస్తున్నప్పిస్తే ఇవ్వాలనిపించదు ఇవ్వాలని వీడికి అనిపించిందంటే అబ్బో అక్కడ ఉన్న ఈశ్వరుడు అప్పుడే లోపల నుంచి ఇలా పైకి వస్తున్నాడు అన్నమాట దానం యశహ యశ అయశ రెండు కూడా ఈశ్వరు నుంచే వస్తాయంటున్నారు యశహర్మ నిమిత్త కీర్తి మీరు ధర్మం చేశారనుకోండి ధర్మకార్యం చేశారనుకోండి మీ కీర్తి పది మంది నోళ్లలోనూ మీ పేరు నలుగుతుంది పది మందికి మీరు తెలుస్తారు మీరు ఆపలేరు దాన్ని దాన్ని అటువంటి కీర్తి అది ఈశ్వరుని యొక్క కృప అనుగ్రహము ధర్మ నిమిత్త కీర్తి ఇప్పుడు మంచి సమాజ కళ్యాణమైనటువంటి మంచి మంచి పనులు చేసిన వారి పేర్లు అందరూ చెప్పుకుంటారు అలాగంటే పేర్లు మీరు ఇప్పుడు మహాత్మా గాంధీ గారు ఉన్నారనుకోండి ప్రపంచమంతా ఆయన యొక్క కీర్తి ప్రపంచమంతా వ్యాపించి ఉంటుంది ప్రపంచమంతా ఇండియాలో మాత్రమే కాదు అదిగో ఆ కీర్తి ఆయనకి ఆ ఈశ్వరుని యొక్క నిండైన అనుగ్రహం అని ఆయనే అలా అనుకునేవారు మనం కూడా అలాగే తెలుసుకోవాలి ఈశ్వరుని నుండి ఆయనకు లభించేది సో ఆ విధంగా కీర్తి నేను దృష్టాంతంగా అనిపిగాను అన్నాను ఇంకా అలాగే ఇప్పుడు మంచి ఆఫీసర్ ఉన్నారనుకోండి ఆయన చాలా మంచి ఆఫీసరు కరప్షన్ ఎరగడు అని పేరు అందరూ చెప్పుకుంటారు అలాగా లోకంలో సమాజంలో పేర్లు అలా చెప్పుకుంటుంటారు సో వెరీ వెరీ అప్పరైట్ ఆఫీసర్ అనే పేర్లు చెప్పుకుంటారు ఆఖరికి న్యూస్ పేపర్ వాళ్ళు మామూలుగా ప్రతి వాళ్ళునూ లుసుగులు వెతికి లేని తప్పులు కూడా అంతగట్టేటువంటి మీడియా పీపుల్ కూడా అరే ఈయన చాలా అప్పరైట్ ఆఫీసర్ చాలా కరెక్ట్ ఆఫీసర్ అని చెప్పుకుంటాను అది ఆ రకమైన కీర్తి సో అది ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారని ఒక కలెక్టర్గా పనిచేసేవారు ఆయన గురించి ఎలా చెప్పుకునేవారు ఇప్పుడు ఆయన పాలిటిక్స్ లో జాయిన్ అయ్యారు వేరే సంగతి కానీ ఒకప్పుడు ఆయన గురించి అలా చెప్పుకునేవారు అదిగో అటువంటి కీర్తి అది ఈశ్వరుని యొక్క కృప అపకీర్తి తర్వాత అపకీర్తి అధ అయశస్తు అధర్మ నిమిత్త అకీర్తి అకీర్తి అంటే అపకీర్తి అని అర్థం అంటే సో అధర్మం చేశాడనుకోండి అధర్మం చేస్తే తప్పనిసరిగా ఆ ప్రకీర్తి వాడికి వస్తుంది వాడు పనిష్మెంటు అనుభవించక తప్పదు ఎవరూ తప్పించుకోండి వీళ్ళు చాలా తెలివిగా మేము తప్పించుకోగలము అనుకుంటారు మీరు లోకల్ పోలీసు కళ్ళల్లో మీరు కారం చల్లగలరు అంటే వాళ్ళకి తెలియకుండా మీరు చేయగలుగుతారు ఎందుకో తెలుసునండి లోకల్ పోలీసు వాడు లాని ఎన్ఫోర్స్ చేయాలనే ఉత్సాహమే వాడుకుండదు వాడు మూల కూర్చొని నిద్రపోతూ ఉంటాడు లాని మనం ఎన్ఫోర్స్ చేయాలి వీఆర్ లా ఎన్ఫోర్సింగ్ పీపుల్ అని అనుకోని కూడా అనుకో మామూలుగా స్టాండర్డ్ ఎగ్జాంపుల్ పోలీసు వెంకటస్వామి అలాగా పూర్వం పోలీసు వెంకటస్వామి పొద్దున్నే ఆరు గంటలకి సైకిల్ మీద ఇంటికి వెళ్తూ ఉంటాడు ఆరున్నరకి సైకిల్ మీద ఇంటికి వెళ్తూ ఉంటాం సైకిల్ వెనకాల బెడ్డింగ్ కట్టి ఉంటుంది బెడ్డింగ్ అంటే రాత్రి పడుకుంటాం చూడండి అది కట్టు ఉంటుంది మామూలుగా అప్పుడే వాకింగ్ పెద్ద ఆయన వెళ్తా ఎవరి పోలీస్ చంద్రస్వామి గారు ఏంటి ఇలా వెళ్తున్నారంటే నైట్ డ్యూటీ చేసి ఇంటికి వెళ్తున్నానండి అని చెప్పాను ఇది స్టాండర్డ్ ప్రొసీజర్ నైట్ డ్యూటీ చేసి ఆయన నైట్ డ్యూటీ చేశారన్న దానికి దృష్టాంతం ఏంటంటే వెనకాల బెడ్డింగ్ ఆయన కట్టలేకపోతున్నారు నైట్ డ్యూటీకి వెళ్ళేప్పుడు కూడా అవి రెడ్డి కట్టుకుని వెళ్తాం ఒకప్పుడు ఈ ఫ్యాక్టరీలో గవర్నమెంట్ ఫ్యాక్టరీల్లో షిఫ్ట్ ఉంటుంది నైట్ షిఫ్ట్ అనమాట నైట్ షిఫ్ట్ అంటే రాత్రి పది నుంచి పొద్దున్న ఆరు దాకా వీడు పళ్ళు తోముకునేది అంటే పొద్దున్న ఆరుంటికి పళ్ళు తోముకునే కాఫీలో తరగడానికి చెల్లెలు తరగడా గాలి ఉతుకునే తరగడా తర్వాత ఒక బొంత దుప్పటి అక్కడే పెట్టేసుకోవడం కంబోర్డ్లో వీడి బయలుదేరతాడు పది తొమ్మిది పదికి ఆఫీస్కి వెళ్తాడు అక్కడ పది పదిన్నర పదకొండు గంటల వరకు చెస్ ఏమో పూర్తి చేసేసి అప్పుడు పడుకుని నిద్రపోతాడు హాయిగా ఐదున్నరకు లేచి టీ తాగేసి పళ్ళు టీ తాగేసి టీ పెట్టారు మొన్నటి రోజంతా ఫ్రీ ఎందుకంటే రాత్రి హాయిగా నిద్రపోయాడు కాబట్టి ఎవరితో వాళ్ళు చూసుకోవచ్చు అదే నైట్ డ్యూటీ అనిగా ఏదో కొంత డైగ్రెషన్ అయింది ఏమనుకోకండి సో ధర్మాన్ని వైలైట్ చేసి అధర్మ కార్యాలను చేస్తూ లంధాలు పుచ్చుకుంటూ ప్రభుత్వ ఆఫీసర్లు ఏ పని సక్రమంగా చేయకపోతే ఆయన పేరు ఆ విధంగానే లోకల్లో ప్రఖ్యాతి చెందుతుంది అపకీర్తి వాళ్ళకు వచ్చేస్తుంది వాళ్ళు జైలుకి వెళ్ళిపోతారు న్యూస్ పేపర్ల నుండా వాళ్ళ పేర్లు ఫోటోలు వేసి అపకీర్తి వచ్చేస్తుంది హెడ్లైన్స్ లో వేస్తారు పేరు ఈయనే ఫలానా తప్పు చేశాడు అని హెడ్లైన్స్లో వేస్తారు మీరు చూసుకోవచ్చు బోల్ న్యూస్ పేపర్ నిండా అనే ఉంటాయి ఈ అపకీర్తి అది ఈశ్వరుని యొక్క అది కూడా ఈశ్వరుని యొక్క కృపయే వాళ్ళు తెలుసుకుంటాయి ఎందుకంటే ఎప్పుడైతే అపకీర్తి వచ్చిందో కొంత పాపం కడుగుకుపోతుంది తర్వాత ఇంకోసారి అధర్మం చేయటానికి భయపడతాడు ఆ కారణంగా అపకీర్తి కూడా ఈశ్వరునించే మనకి వస్తుంది ావాథోక్త బుద్ధ్యాదయ భూతనా ఈశ్వరా పృథగ్విధా నానావిధా స్వర్మాను ఒకప్పుడు అపకీర్తి మనం తప్పు చేయకపోయినా మనకు అపకీర్తి వస్తుంది మరి అప్పుడు మాట్లాడితే శ్రీకృష్ణుడు శమంతకమణిని అపహరించినాడు అని ఆయనకు అపకీర్తి వచ్చింది లోలందరూ అలా అనుకున్నారు ఆ శమంతక మహారాజు దగ్గర ఉండే మణిని ఈయన అపహరించాడు ఆయన అపకీర్తి ఎలా పోగొట్టడం దాన్ని ఆయన ఏం చేశాడంటే ఆ మణిని ఆయన ఆయనే వెతికి పట్టుకున్నాడు అది జాంబవంతుడి దగ్గర ఉంది ఆ జాంబవంతుడితో యుద్ధం చేసి ఓడించి ఆ మణిని పట్టుకొచ్చి శమంతి తప్ప చెప్పాడు ఇదిగోనయా ఈ మనీ నేను తీసుకోలేదు నువ్వు పొరపాటు పడ్డావు అని నిండు పేరు లగంలో ఇదిగో మణి అని తీసుకొచ్చి ఇచ్చాడు ఇది జాంబవంతుడి దగ్గర నుంచి పట్టుకొచ్చాను జాంబోవంతుడి దగ్గరికి ఎలా వచ్చిందంటే ఒక సింహం నుంచి ఆయన తీసుకున్నాడు ఆ సింహం దగ్గరికి ఎలా వచ్చిందంటే మీ తమ్ముడు ప్రసేన అనేవాడు ఆ మణి పెట్టుకునే వేటకి వెళ్తే ఆ వేటలో సింహన వీడిని చంపి ఆ మణి లాక్కుపోయింది ప్రసేన జిట్టు నీ ఇంట్లోంచి లాక్కి వెళ్ళాడు నాకేమీ సంబంధం లేదు ఇంతటి నువ్వు అనవసరంగా నా పేరు చెప్పి నేను అపహరించానని నువ్వు పొరబడ్డావు అని శవంతక మహారాజుతో చెప్తాడు శ్రీకృష్ణుడు చెప్తే ఆయన క్షమాపణ చెంపలు వేసుకుని పాదాల మీదబెట్టి నేను తప్పు చేశాను ఈ మణిని నువ్వు తీసుకో అని శ్రీకృష్ణుడికిస్తే నేను తీసుకోను అని ఆయన మరి నేను నీ చేసిన అపరాధానికి ఏ విధంగా పరిహారము అంటే అప్పుడు మంత్రి సలహా చెప్తాడు ఈ మణి తీసుకోక తీసుకోననుకున్నాడు కనుక కన్యామణి ఒక ఆమె మణి వంటి కన్యా సత్యభావం ఆమె నీ కుమార్తె వివాహం కానిది ఉన్నది కనుక ఆమెను ఈయనకి ఇచ్చి వివాహం చెయ్యి అని చెప్తాడు అంటే అప్పుడు ఓ మీమాంస వస్తుంది ఆమెను మా మేనత్త కొడుకో మేనమావ కొడుకో ఒకడు ఉన్నాడు వాడికి ఇచ్చి చేద్దాం అనుకున్నాను నేను అని ఇంకొకడెవడో ఉన్నాడు వాడికి ఇచ్చి నేను అనుకున్నానయ్యా ఇంతకుముందు అటువంటి మాటలు కూడా అనుకోవడం జరిగింది ఇప్పుడు వాళ్ళకి ఇస్తానని నేను మనస్సులో అనుకునే పైకి కూడా అన్నాను ఇప్పుడు శ్రీకృష్ణుడికి ఎలా ఇవ్వగలుగుతానా అంటే ఆ మంత్రి చెప్పాడు నువ్వు అనుకోవడం కాదు మీ అమ్మాయిని అడుగు ఆ రోజుల్లో వాళ్ళు ఎలా ఉండేవారో మీ అమ్మాయి మనస్సు ఎక్కడుందో కనుక్కో నీ జబర్దస్తి చేయకు అని సలహా చెప్తే అప్పుడు ఈయన అంతఃపురానికి వెళ్ళి అమ్మాయిని అడుగుతాడు ఏమ్మా నిన్ను శ్రీకృష్ణుడికి ఇచ్చి వివాహం చేయమంటావా లేకపోతే ఆయనకి ఇచ్చి అని అడిగితే నేను శ్రీకృష్ణుని తప్ప ఎవరిని పెళ్ళాడము అని చెప్తున్నాను సరే వివాహం చేస్తున్నా ఆ విధంగా ఆయనకు వచ్చిన అపకీర్తి అప్పుడు అపకీర్తి వచ్చినప్పుడు ఆయన ఏమంటాడంటే ఆ ఈశ్వరుడు నాకు ఈ అపకీర్తిని పంపించాడు కాబట్టి అపకీర్తి అన్యాయంగా వచ్చినా కూడా అది ఈశ్వరు నుంచే వచ్చింది ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఇంతకుముందు చేసిన మరొక అధర్మానికి ఫలితంగా ఈ అపకీర్తి వచ్చినది అని ఆ మనం స్వీకరించాలి కాబట్టి ఈ పైన చెప్పిన భావములన్నీ బుద్ధి ఆదయ బుద్ధితో మొదలైంది బుద్ధి జ్ఞానము అది పన్నెండో పదహారో ఎన్నో ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రాణులకు ఈశ్వరుడనకు నా నుండియే కలుగుతాయి వేరువేరు భావములు నా నుండియే ప్రాణులకు కలుగుతాయి అయితే ప్రాణులకు అలాగా బుద్దివాడి రాయి బుద్దివాడు విసిరిన రాయి పద్ధతిలో కలుగుతాయా ఆయన అపకీర్తి అలా విస్తుంటే అది వచ్చింది కీర్తి ఇలా విసిరింటే అది వచ్చింది అలా వస్తాయా అలా రావు స్వకర్మాను రూపేణ వాళ్ళు వాళ్ళు చేసినటువంటి పుణ్యకర్మలు పాపకర్మలు వాటికి తగ్గ విధంగా హృదయంలో ఉండే పరమేశ్వరుడే ఈ భావములను మానవులకు ఇస్తాడు ఇప్పుడు మీరు విన్నారా చిత్రగుప్తుడు మన పుణ్యపాపాల ఎక్కంట్స్ మెయింటైన్ చేస్తాడు పురాణంలో సింబాలిక్ గా చెప్తారు కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సింబాలిజం మర్చిపోయి ఇది లెటరల్ గా తీసుకుంటారు చిత్రగుప్తుడని అంటే మనకి తెలుసున్నది సినిమా స్క్రిప్ట్ మనకి తెలుసున్నది ఏమిటంటే అల్లు రామలింగా గారు చిత్రగుప్తుడు ఆయన చిత్రగుప్తుడు పెట్టుకునే టోపీతో సహా మన వాళ్ళు అన్ని ఫిక్స్ చేసి పెట్టారు ఆయన దగ్గర లెడ్జర్ ఉంటుంది ఇంతలావు లెడ్జర్ ఉంటుంది ఆ లెడ్జర్ లో ఆయన బాతు బాతు యొక్క కళంతో రాసుకుంటూ ఉంటాడు పేర్లన్నీ చూసుకుంటాం అక్కడ పుణ్యపాపాల లిస్ట్ అంతా రాసి ఉంటుంది ఏదో అకౌంట్ రాసినట్టుగా ఇలాగ మనం అనుకుంటాం అలా కాదు చిత్రగుప్త అంటే మనిషి కాదు చిత్రగుప్త మన పుణ్యపాపములు మనం చేసిన కర్మలను బట్టి మనకు వచ్చిన పుణ్యపాపములు మన హృదయంలో దాగి ఉంటాయి గుప్త అది గుప్త దాగి ఉంటాయి ఇక్కడ ఇక్కడ ఏమి దాగి ఉంటాయి పుణ్యపాపం రెండు దాగి ఉంటాయి ఎన్ని రకాల పుణ్యాలు ఎన్ని రకాల పాపాలు చెప్పలేనని ఎన్నెన్నో రకాల పుణ్యాలు ఎన్నెన్నో రకాల పాపాలు అంటే చిత్ర అని అర్థం చిత్ర అంటే వివిధ వైవిధ్యముతో నిండిన వేరువేరు విధములైన పుణ్యాలు పాపాలు ఇవన్నీ కూడా చిత్ర ఇక్కడ దాగి ఉంటాయి కనుక ఆ వ్యవస్థకి పేరేమిటి చిత్రగుప్త మరి యముడెవరు అంతర్యామి ఇక్కడ ఆత్మచైతన్య రూపంగా ఉండే ఆ పరమేశ్వరుడే నియమిస్తాడు కనుక ఆయనే యమహ అది ఇక్కడే ఉంటాడు యముడు ఇక్కడే చిత్రగుప్తుడు కూడా ఇక్కడే ఉంటాడు ఆ చిత్రగుప్తుడు యొక్క ప్రకారంగా వారి వారి కర్మలకు అనురూపంగా అహింస సమతా తృష్టి హేరే భావాలు వస్తాయి చిత్రం ఆ భావాలను మీరు అలా గుర్తిస్తే అవి మరింత అధికంగా వికసిస్తాయి ఆ విధంగా గుర్తించడం కూడా ఒక మహాపుణ్యమే ఆ విధంగా మీలో ఉండే ఈశ్వరత్వాన్ని మీరు ప్రకటించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఈశ్వరుని యొక్క విభూతుడు ఈశ్వరుడు ప్రతి కణంలోనూ ఉన్నాడు ఎలక్ట్రిసిటీ మొత్తం బిల్డింగ్ అంతా ఉంది కానీ ఈ బల్బులో చాలా గొప్పగా ప్రకాశిస్తోంది అన్నట్లుగా ఈశ్వరుడు సర్వవ్యాపకుడు కానీ మన హృదయంలో అహింస సమత ఈ భావాల రూపంగా చాలా ఉజ్వలంగా ప్రకాశిస్తూ కనబడుతూ ప్రకటమవుతున్నాడు కాబట్టి అవి విభూతులుగా పరిగణింపబడతాయి ఆ రాబోతోంది తర్వాత శ్లోకం అందాము మహర్షయ సప్త పూర్వే చ మద్భావ మానసాలోక ఇవతారిక కించ ఇంతేగాక కించ అంటే ఇంతేగాక అంటే ఇంతవరకు ఆధ్యాత్మిక భావాలు చెప్పారు అంటే హృదయం నుంచి ప్రకటమయ్యేటువంటి భావాలు ఈశ్వరు నుంచే వస్తాయి అని చెప్పారు ఇప్పుడు ఆది భౌతిక ఆది దైవిక భావాలను చెప్తున్నారు అవి కూడా ఈశ్వరు నుంచే వస్తాయి అంటే మన హృదయంలో వచ్చే అహింస సమత ఇత్యాదులు ఈశ్వరు నుంచి ప్రకటన మాత్రమే కాదండి మన చుట్టూ ఉండేటువంటి పశు పక్ష్యాది సకల ప్రాణికోటి మనుష్యులు ఈ సర్వము పృథివీ ఆపహ వాయువు ఈ సర్వము ఇదంతా కూడా ఆ ఈశ్వరు ప్రకటమైనాయి అని ఇప్పుడు ఈ శ్లోకంలో చెప్తున్నారు సో సో మానసాహ మద్భావాహ మానసాహ జాత వీళ్ళందరూ కూడా నా భావములే అహింసా సమత ఇవన్నీ నా భావములే అని చెప్పాడు ఇప్పుడు ఇది మాత్రమే కాకుండా ఈ వీళ్ళు కూడా ఇది కూడా నా భావములే మద్భావా అంటే నా మహిమనం నా విభూతిని ప్రకటించి వే ఏమిటవి సప్త మహర్షయ ఏడ్ గురు మహర్షులు సో వీళ్ళు వీళ్ళెప్పటి వాళ్ళు పూర్వే చాలా పూర్వకాలం వాళ్ళు ఏడ్గురు మహర్షులు ఈ ఏడుగురు ఎవళ్ళు అంటే భృగువు అత్రి వశిష్ఠుడు పులహుడు పులస్థుడు క్రతువు వచ్చేసా ఆరు పేర్లు వచ్చాయా ఇంకో పేరు ఉంటుంది మరీచి మరీచి ప్రజాపతుల్లో పడతాడు సో ఏడు ఏడు పేర్లు వచ్చి ఉంటాయి ఏడు రాకపోతే ఆది అని పెట్టుకోండి ఏడు వచ్చేస్తే ఇంకా ఆది పెట్టుకోక్కర్లేదు సో నాకు గుర్తున్న పేర్లేవో నేను చెప్పేశాను సో వీళ్ళు మహర్షులు సప్త మహర్షులు చాలా ప్రాచీనులు పూర్వం అంటే సృష్టి అయినప్పటి నుంచి ఉన్నారు మహర్షులు ఈ మహర్షులు కూడా నా నుంచే వచ్చారు మ మత్త భవంతి ఇది మద్భావా వీళ్ళందరూ కూడా నా నుండి వచ్చినారు సప్త మహర్షులు పూర్వీకులైన మహర్షులు అంతేకాదండి తే మరియు చత్వర మనవ నలుగురు మనువులు మనువులు సో ఈ నలుగురు మనువులు అనే వాళ్ళకు కూడా పేర్లు ఉన్నాయి మనువు అంటే మానవులందరికీ ఆరిజిన్ ప్రాజన్యత మనం అందరం మానవులము మానవులు ఈ మను అనే పదం నుంచే మ్యాన్ వచ్చింది ఓ మన్ ఓమన్లో ఉండే మ్యాన్ కూడా మనువు నుంచే వచ్చింది ఎందుకంటే మానవులు పురుషులు స్త్రీలు కూడా మనువు నుంచే వచ్చారు హ్యూమన్ ఆ మన్ అది కూడా మనువు నుంచే వచ్చింది మానవులందరూ కూడా మనువు యొక్క సంతానం ఈ మను అంటే ద ప్రాజెన్టర్ ఆఫ్ ది హ్యూమన్ టైండ్ అని ట్రాన్స్లేషన్ దానికి మానవ జాతి ఎక్కడి నుంచి ఆవిర్భవించిందో ఆయనకి మనువు అని పేరు వాళ్ళు నలుగురు మనువులు వాళ్ళకి పేర్లు కొంచెం చిత్రంగా ఉంటాయి మీరు విన్నారో లేదో బ్రహ్మసావర్ణ రుద్రసావర్ణ ధర్మసావర్ణ దక్షసావర్ణ అని పేర్లు ఈ నాలుగు పేర్లు కలిగిన మనువులు ఈ ఇవి ధర్మశాస్త్ర గ్రంథాల్లో ప్రసిద్ధంగా ఉంటాయి అటువంటి మనువులు కూడా నా నుండియే వచ్చినారు మావా ఎలా వచ్చారు పరమేశ్వరుడికి ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి ఇద్దరు పిల్లలు తండ్రి అంటే ఎవడో ఒక ఆయన ఉంటారు ఆయన నుంచి వచ్చారంటే ఆయన నుంచి వచ్చారంటే ఎలా వస్తారు ఆయన నుంచి పక్కన తల్లి ఉండాలి తల్లి లేకుండా ఆయన నుంచి ఎలా వస్తారు కాబట్టి తండ్రి ఉంటే తల్లి కూడా ఉండాలి మరైతే సృష్టి ఆదిలో దేవుడు ఒక్కడే ఉన్నాడు ఇప్పుడు ఆయన ఒక అమ్మాయిని చూసి ఆ తర్వాత సృష్టి రావాలంటే అది ఎక్కడ ఇంకా అమ్మాయే లేదు కదా కాబట్టి మానసాహ జాత ఆయన మనస్సులో అలా సంకల్పం చేయగానే వీళ్ళు ప్రకటన అయిపోతారు మానసాహాత సంకల్ప సృష్టి అంటారు అలా సంకల్పం నుంచి సృష్టి వస్తుంది సంకల్ప మాత్రం చేతనే సృష్టి అలా ఉంటుంది సో ఇప్పుడు ఘటాన్ని కులాలుడు సృష్టించాడా కుమ్మరివాడు ఘటాన్ని సృష్టించాడా దేని నుంచి సృష్టించాడు మట్టి నుంచి సృష్టించాడు మట్టి నుంచి ఘటాన్ని సృష్టించడానికి ముందు ఆ ఘటము అనే పదం అతనికి తెలుసుండాలి లేదా ఘటహ అని అంటాడు నేను ఘటాన్ని చేస్తాను అని అంటాడు అంటాడంటే పక్క వాళ్ళతో అనకపోవచ్చు తనలో తాను అనుకుంటాడు కదా ఆ ఘటము అనుకుని చేస్తాడు ఈ ఘటము అని మూలంలో ఏముంటుంది ఘట రూపము యొక్క సంస్కారము ఘటమును చేయాలనే సంకల్పము ఉంటుంది కాబట్టి ఆ సంకల్పం నుండి ఘటమనే పదం వచ్చి ఆ పదం నుండి సృష్టి ఘటము సృష్టింపబడింది ఈ వరసె ఎలా ఉంది ఈ వరస అర్థమైందండి మట్టి నుంచి ఘటం వచ్చిందంటే మట్టి తనంత తానుగా ఘటమైపోయిందో అవ్వలేదు కదా సంకల్పము నామము ఘటం వచ్చిందా సంకల్పము నామము ఘటము ఘట సృష్టి మనస్సు నుంచి వచ్చినప్పుడు ఈ చత్వారు మనవహ వీళ్ళందరూ మనస్సు నుంచి రావడంలో విదూరమే ఉంది ఎన్ని సమస్య కాదు కొంచెం సూక్ష్మంగా మీరు ఆలోచించాల్సి ఉంటుంది నేను ఉదాహరణ చెప్తూ ఇప్పుడు వీడు బ్రహ్మచారిగా ఉన్నాడు వీడు ఒక భార్యని సృష్టించాలి భార్య లేదుగా వీడికే భార్య లేదు బ్రహ్మచారి ముహూర్తం అయిన వెంటనే వీడికి ఇప్పుడు బ్రహ్మచారి కాదు వీడికి భార్య వచ్చేసింది అంటే భార్య అప్పుడు సృష్టింపబడింది కదా అంతకుముందు లేని భార్య ఇప్పుడు సృష్టింపబడింది ఎలా సృష్టింపబడింది సంకల్పం నుంచి సృష్టింపబడింది వాడు సంకల్పం చేశాడు పుష్టి ముడివేయడం అంటే సంకల్పం చేయటమే నేను నీకు నిన్ను భార్యగా స్వీకరిస్తున్నాను అనే సంకల్పానికే పుష్టి ముడివేయుట అని సో ఆ శ్లోకం కూడా చెప్పారు కదా శ్లోకం ఏమైనా ఉంటుంది బద్నామి అంటే వస్తుంది కంఠే బధ్నామి సుభగే సంజీవ శరదం శతం అనే అలాగే ఉందా సో దానికి ముందు ఏమిటి మాంగల్య తంతునా మాంగళ్యం అనకూడదు అది పురోహితులు తెలియకంటారు మా మళ్ళీ విభక్తి జ్ఞానం లేకపోతే ఇలాంటి సమస్యలే వస్తాయి మాంగళ్య తంతునా మమ జీవన హేతున కంఠే బద్నామి సుభగే సంజీవ శరదాం శతం అని అంటాడు అని ముడివేస్తాడు ముడివేస్తే ఇప్పుడు మాంగళ్యం టేబుల్ మీద ఉన్నది ఆవిడ మెల్లలోకి వచ్చింది అంత మాత్రం చేతున్న భార్య కొత్తగా ఎక్కడ సృష్టింపబడింది ఇప్పుడు ఏమిటి కాబట్టి భార్య అనేది మానస సృష్టి దీన్ని బట్టి ఏమైందో తెలుసు అండి సృష్టి మానసమే అయితే మీకు ఇబ్బంది కలగచ్చు ఏమిటి ఇబ్బంది మెటీరియల్ లేరు మానసం లేరు అని మీరు అనుకుంటారు వేరు కాదు మ్యాటర్ అండ్ మైండ్ ఆర్ వన్ అండ్ ది సేమ్ మీరు ఘట మీరు అన్నప్పుడు ఘట అనేది మానసమైన ఒక రూపము నామము ఒక వైపున మరోవైపున ఒక ఫిజికల్ ఫామ్ అని మీరు అనుకుంటారు సో మ్యాటర్ మైండ్ మ్యాటర్లో గతం యొక్క వస్తువు అక్కడ కూర్చుని ఉన్నది మైండ్లో నామరూపాలు ఉన్నాయి అని మీరు అనుకుంటారు మేటర్ అండ్ మైండ్ ఆర్ సెపరేట్ అని మేటర్ అండ్ మైండ్ ఆర్ సెపరేట్ అని మీరు ఆలోచించండి పెద్దలు తమ్ముని కన్క్లూడ్ చేయకండి అలాగా మేటర్ అండ్ మైండ్ సెపరేట్ అని కన్క్లూడ్ చేయకండి దయచేసి మేటర్ అండ్ మైండ్ సెపరేట్ కావు బొమ్మ బొరుసు ఎలా అయితే ఒకే కాయిన్కి రెండు ఆపోజిట్ ఫేసెస్ ఉంటాయో అలాగే ఈ మ్యాటర్ అండ్ మైండ్ అన్నది ఒకే ప్రకృతి యొక్క రెండు ఫేస్లు అదే ప్రకృతి లోపల మైండ్గా ఉంటుంది బయట మ్యాటర్గా ఉంటుంది ఒకే ప్రకృతి మ్యాటర్ అండ్ మైండ్ అట్ ద టూ సైడ్స్ ఆఫ్ ది సేమ్ కాయిన్ నేమ్ ఆఫ్ ది కాయిన్ ఇస్ ప్రకృతి కాబట్టి బయట ఉందంటే లోపల ఉంటుంది ఎవరన్నాది బయట ఉన్నదే లోపల ఉంటుంది లోపల ఉన్నదే బయట ఉంటుంది ఇది ఫిజిక్స్ ఇది ప్యూర్ ఫిజిక్స్ యాజ్య సుదర్శన్ అనే ఒక ఫిజిసిస్ట్ ఒక ఆయన ఉన్నారు టెక్సస్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఆయనకి నోబల్లారిటీకి ఆయన పేరు రికమెండ్ చేశారు నోబుల్ ప్రైజ్ అయితే రాలేదు కానీ చాలా గొప్ప ప్రొఫెసర్ ఆయన ఓసారి వేదాంత నేను బాగా ఎదుగుతున్నాయని ఆయన ఓసారి ఏదో ఈ వేదాంత రిలేటెడ్ సమావేశంలో కాన్ఫరెన్స్ లో మాట ఒక గంటసేపు ప్రసంగం అదేమిటంటే దాని టాపిక్ ఏంటంటే వాట్ ఎవర్ ఈస్ ఇన్ సైడ్ ఈజ్ And whatever is outside is inside. Now, you can say, There is a place inside of the world. Where is the place inside? Where is the place inside? Where is the place inside? Where is the place inside? The Buddha, Venkateshwaraswami, There is a place inside of your body, ఇక్కడ ఉన్నాడు కాబట్టే అక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు కాబట్టే ఇక్కడ ఉన్నాడు మ్యాటర్ అండ్ మైండ్ యూ కెన్ నెవర్ సెపరేట్ దెబ్బ ఎనివే సో ఇదంతా మానస సృష్టి ఈ ఏడుగురు మహర్షులు నలుగురు మన మనువులు నా యొక్క భావములే నా నుండి పుట్టిన వారే మద్భావాహ ఇటు వచ్చి మానసాహ మనస్సు నుంచి పుట్టారు ఇంకా మళ్ళీ దేవుడికి పెళ్ళి పేరంటాం ఇవన్నీ అక్కర్లా మనస్సు నుంచి పుట్టారు దేవుడికి పెళ్లి పేరంటాం అంటే ఇప్పుడు ఒక ఇక్కడ సమస్య ఎలా వస్తుందంటే ఆయన సృష్టి చేద్దామనుకుంటే ఆయన భార్య ఇప్పుడు వద్దులేవయా అని అనుకోండి ఇప్పుడు శ్రీ మహావిష్ణువు జగత్తునందరినీ సృష్టిద్దాం అనుకున్నాడు లక్ష్మి తొందరలేదు లేవోయ్ నిజానికి శివపురాణంలో ఒక కథ ఉంది శివపురాణంలో శివుడు ప్రళయం చేసేద్దాము ఇంక తల్లేయి సృష్టి అని అనుకుంటాడు అనుకుంటే పార్వతం కొన్ని ఇప్పుడు వద్దా తర్వాత చూద్దాం అంటున్నాడు దాంతోటి టూ పవర్ సెంటర్స్ ఉంటే మీకు వ్యవస్థ అది నడవదు కాబట్టి మన వాళ్ళు ఏమన్నారంటే పార్వతని ఆవిడ శివునికంటే వేరుగా లేదు ఒకటే రెండు ఒకటే కాబట్టి నీవే తల్లివి తండ్రివి నీవే తల్లివి తండ్రివి నీవు తల్లివి ఆవిడ తల్లి నీవు తండ్రివి ఆవిడ తల్లి అనే మాట ఈశ్వరుని దగ్గర ఉండదు ఉండనక్కరలేదు ఉండనక్కరలేదు మన వాళ్ళు కొంచెం శాతస్యంగా పెట్టుకుంటారు కానీ నీవే తల్లివి తండ్రివి సరిపడుతుంది అనివే పెట్టుకున్నప్పుడు తప్పేం కాదు సో మద్భావ మానస జాత యశాన్ లోక ప్రజాహ లోక అంటే లోకే ఈ లోకమునందు హిమాహ ప్రజాహ ఈ సకల ప్రాణులు కూడా అదిగో ఆ మనువుల నుండి ఆ సావర్ణులు సావర్ణులే మనువులు ఆ సప్తఋషుల నుంచి వచ్చారు అంటే సృష్టి ప్రవృత్తి నివృత్తి రెండు రూపాలు సో సృష్టిలో సనక సనందనాది మా జ్ఞానులున్నారు ఆ జ్ఞానుల నుండి జ్ఞానరూపమైన పరంపర ఒకటి నిర్మాణమైనది తర్వాత మరీచి కశ్యపుడు మొదలైనటువంటి ప్రజాపతులు ఉన్నారు వారి నుండి ఈ ఈ మానవులు పశుపక్ష్యాదులు ఈ ప్రాణికోటి నిర్మాణమైనది అని మీకు భగవద్గీత ఆరంభంలో సంబంధ భాష్యంలో ఇవన్నీ వివరంగా చెప్తాను ఇప్పుడు చూడండిది పరమేశ్వరుడు ఉంటాడు ఆయన లోకల్లో ప్రాణులను సృష్టించి ప్రవృత్తి నివృత్తి ధర్మములను రొంగింటిని లోకల్లో ప్రవేశపెట్టదలుచుకున్నాడు అందుకోసం ఆయన ఏం చేసేటంటే ఈ మనువులను సృష్టించి ఈ మనువులు ఏం చేస్తారంటే వివాహం చేసుకుంటారు లేడీస్ని వివాహం చేసుకుంటారు అప్పుడు వాళ్ళకి సంతానం కలుగుతుంది ఆ విధంగా ప్రవృత్తి ధర్మము ఇక ఈ మహర్షులను సృష్టిస్తారు ఈ మహర్షులు జ్ఞాన రూపంగా ఉండిపోతారు వాళ్ళు జ్ఞాన పరంపరని సమాజంలో ప్రవేశపెడతారు జ్ఞానము అంటే నివృత్తి ధర్మాన్ని వాళ్ళు సమాజంలో ప్రవేశపెడతారు కాబట్టి వాళ్ళు నివృత్తి పరులు అని ఈ విధంగా ప్రవృత్తి ధర్మము నివృత్తి ధర్మము రెండు వేరువేరు స్ట్రీమ్స్ రెండు ప్రవాహములు ఈ రెండు ప్రవాహములు కూడా ఒకే పరమేశ్వరుడు నుంచి ఆవిర్భవించినవి సో ప్రవృత్తి ధర్మ చత్వారో మన ఇప్పుడు రకంగా చెప్తున్నాను నేను ప్రవృత్తి ధర్మము అంటే ఈ సప్త మహర్షులు ఈ సప్త మహర్షుల నుంచి వివాహము వాళ్ళ ద్వారా సంతానము నివృత్తి ధర్మము అంటే చెప్పారు మనవహను చూడండి ఆ మనువు ఇంకో రకంగా చెప్పండి సనక సనందన సనాతన సనత్కుమార మనవహ అంటే మననశీల అని అర్థం మనం నేను ఇంకో రకంగా చెప్తున్న అర్థం ఒకటి చెప్పేశాను ఆల్రెడీ మరో రకంగా కూడా వ్యాఖ్యానం చేయవచ్చు సో ఆ సనకాదుల నుండి జ్ఞానవంశము బయలుదేరుతుంది ఇది చెప్పనే జ్ఞానవంశంలో కూడా తండ్రి అనే పదప్రయోగం ఉంటుంది త్వమ్ నస్పిత ఈ శిష్యులందరూ కూడా గురువు గారి దగ్గరికి వెళ్ళి త్వమ్ నస్పిత నీవు మాకు తండ్రివి అని అంటారు తండ్రి అంటే ఒక పురుషుడు స్త్రీ కలిసి కాపురం చేస్తే పుట్టిన సంతానానికి ఆయన తండ్రి అదొకటి దాన్ని బిందు వంశము అని అంటారు అలాక్కర్లా ఒక గురువు ఉంటాడు ఆయన దగ్గర శిష్యులు పాఠం చదువుకుంటే జ్ఞానాన్ని పొందితే వాళ్ళకు ఆయన తండ్రియే దాన్ని నాదవంశము అంటారు నాద అంటే జ్ఞానవంశము అని చెప్పారు కాబట్టి ఇక్కడ ఋషులు మనువులు ఋషువులు అంటే అది బిందువంశము మనువులు అంటే నాద వంశము ఆ రకంగా ఈ రెండు వంశాలు బిందువంశము అంటే ప్రవృత్తి ధర్మానికి సంబంధించినటువంటి స్ట్రీమ్ ప్రవాహం నాదవంశము అంటే నివృత్తి ధర్మము జ్ఞానానికి సంబంధించిన ప్రవాహం ఈ రెండు ప్రవాహాలు కూడా నానుందియే నా సంకల్పము నుండియే వచ్చినవి ఏషాన్ లోక ఇమా ప్రజాహ ఈ సృష్టిలో ఉండే జనులందరూ కూడా మానవులందరూ కూడా మోస్ట్లీ ప్రవృత్తి పరులు అక్కడక్కడ నివృత్తి పరులు రెండు స్ట్రీమ్స్ మీకు కనబడతాయి ఈ రెండు కూడా ఒకే పరమేశ్వరం నుంచి ఆవిర్భవించినవి ఇప్పుడు దీన్నే అధ్యాత్మ పరంగా మామూలుగా ఈ పౌరాణికమైనటువంటి పద్ధతిలో సృష్టి గురించి చెప్పేసిన తర్వాత ఆధ్యాత్మంగా ఈ శ్లోకాన్ని చెప్పడం చాలా తేలిక ఎందుకంటే పదాలు ఆ రకంగానే కూర్చున్నాయి నా నుండియే నా నేను అంటే ఆత్మరూపంగా ఉండే పరమేశ్వరుడు హృదయంలో ఆత్మరూపంగా ఉంటాడు చైతన్య రూపంగా ఉంటాడు ఆయన నుండియే సప్త పూర్వే మొట్టమొదటి వస్తారు ఈ సప్తరుషులను జగత్తు ముందు రాదు ముందు ఈ సప్తరుషులు వస్తారు ఎవరు రెండు కళ్ళు రెండు చెవులు నాలుగుట ఆ రెండు ముక్కులు నోరు రెండు చెవులు రెండు కళ్ళు రెండు ముక్కులు నోరు ఇవి ముందు వచ్చి తర్వాత జగత్ వస్తుంది మీరు జగత్తు జగత్ అంటారు ఇంద్రియములు లేకుండా జగత్తు ఉంటుందా ఉండదు ఇంద్రియాలకి మూలంలో మనస్సు ఉంటుంది మనస్సుని బట్టి ఇంద్రియాలు వస్తాయి జ్ఞానేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఉంటే జగత్తులు లేకపోతే జగత్తులే జ్ఞానేంద్రియాలు ఏడు కళ్ళు రెండు ఇక్కడి నుంచే నెక్ అండ్ లెబో పూర్వే అప్పర్ నాట్ డౌన్ సో రెండు కళ్ళు రెండు చెవులు రెండు ముక్కులు నాలుగు నూరు ఏడు ఏడు కలిసి ఏడు ఋషులు ఎందుకంటే ఋషి జ్ఞానము ఋషి అంటే జ్ఞానము తెలుసుకుంటూ ఉంటాయి యస్మాత్ ఋషంతి జ్ఞానేన సో జ్ఞానము ద్వారా తెలుసుకుంటూ ఉంటారు కనుక వాటికే ఋషులు అని పేరు రెండు కళ్ళు రెండు ఋషులు రెండు చెవులు రెండు ఋషులు రెండు ముక్కులు రెండు ఋషులు నాలుక రసజ్ఞానం కలుగుతుంది వాక్కును కూడా ప్రసరింపజేస్తుంది కనుక అది ఒక ఋషి ఏడు ఋషులు వీళ్ళు ముందు పూర్వే ముందు ముందు వస్తారు ముందు వస్తారు ఎక్కడి నుంచి వస్తారు మద్భావాహ ఆ ప్రత్యేకాత్మరూపుడైన పరమాత్మ నుండి పరమేశ్వరుడి నుంచి ప్రకటమవుతారు ముందు ముందంటే అర్థం ఏంటి పూర్వే ముందంటే అర్థం ఏంటి అంటే శబ్ద శబ్దస్పర్శాది జగత్తు కంటే వీళ్ళు ముందు ఉంటారు నేను నిద్రలేస్తూనే ఆ పరమాత్మ తెలివి రూపంగా ప్రకటన అప్పుడు ఇంద్రియములు ఈ ఏడు ఇంద్రియములు ప్రకాశించి అప్పుడు జగత్తు ప్రకాశిస్తారు ముందు వీళ్ళు వస్తారు కాబట్టి పూర్వే తర్వాత చత్వర మనవస్తథ వాళ్ళెవరో తెలిసిన బుద్ధి మనస్సు చిత్తము అహంకారము అనే నాలుగు బుద్ధివృత్తులు ఏవైతే ఉన్నాయో ఆ నాలుగు రకముల బుద్ధివృత్తులు కూడా నా నుండియే ప్రకటమవును ఎందుకని ధియో యోనఃప్రచోదయా మీరు విన్నారు ఆ పరమేశ్వరుడే హృదయంలో ఆత్మచైతన్య రూపంగా ఉండి బుద్ధివృత్తులన్నిటినీ ప్రేరేపిస్తూ ఉంటాడు బుద్ధివృత్తులు నాలుగు చత్వరో మనవస్తథ మను అంటే బుద్ధివృత్తి సో ఇవన్నీ కూడా నా నుండియే ఇవన్నీ ప్రకటమయ్యాయి యేషాలోక ఇమా ప్రజా ఇప్పుడు చూడండి ఈ జగత్తంతా కూడా మీ నుండి ప్రకటమవుతుంది మీరు నిద్రలేచే వరకు జగత్త లేదు మీరు నిద్రలేస్తూనే మీ చైతన్యం నుండి మనస్సు ఇంద్రియముల ద్వారా జగత్తు విస్తరించి ప్రకటన అవుతుంది మీరు నిద్రలోకి వెళ్ళిపోగానే మళ్ళీ ఈ జగత్తంతా ఇంద్రియాల్లో ఇంద్రియములు మనస్సులో మనస్సు పరమాత్మ చైతన్యంలో విలీడమవుతుంది అది ప్రక్రియ కాబట్టి నా నుండి లోక ఇమా ప్రజాహ ఈ సకల జగత్తు కూడా ఆ చైతన్యం ఆవిర్భవిస్తుంది ఇది ఒక సినిమా సినిమాలో మహాభారతం సినిమా అనుకోండి మహాభారత యుద్ధం అంతా చూపించారు దాంట్లో ఇటువైపు లక్షలాది సైనికులు అటువైపు లక్షలాది సైనికులు ఈ యుద్ధమంతా వస్తుంది ఇంతమంది ఇటువైపు లక్షలు అటువైపు లక్షలు వెళ్ళి యుద్ధం చేస్తున్నారు ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది సైన్యంతో కూడిన యుద్ధం అంతా ఎక్కడి నుంచి ఆ ప్రాజెక్టర్ లైట్ ఉంటుంది చూడండి దాంట్లోంచి వస్తుంది అదే రకంగా ఈ ఆత్మచైతన్యం నుండే ఈ సకల జగత్తు కూడా ఆవిర్భవిస్తుంది భాష్యం మహర్షయ ఇతి మహర్షయ సత్త భృగ్వాదయ సో భృగు అత్రి ఆ పులహుడు పులస్టుడు క్రతు వశిష్ఠుడు మొదలైనటువంటి ఏడుగురు మహర్షులు పూర్వే అతీత కాల సంబంధిన పూర్వం వాళ్ళండి అంటే గడచిపోయిన కాలానికి సంబంధించిన మహర్షులు చాలా తేలికగా ఉంది చత్వరో మనవ తావర్ణ ఇది ప్రసిద్ధా సో సావర్ణులు అని ప్రసిద్ధి చెందినటువంటి నలుగురు మనువులు కూడా తే చద్భావా మద్గత భావనా వైష్ణవేన సామర్థ్యేన ఉపేత ఇంకోలా చెప్పారు మద్భావా అంటే నానుండే చేయండి అని చెప్పాను అంతకుముందు భావాలు నానుండే వచ్చినట్టుగా అలాగే చెప్పాను అలా కూడా చెప్పచ్చు అయితే భాష్యకారులు ఉంటున్నారు మద్భావా అంటే ఆ ఋషులు ఆ మనువులు వాళ్ళ భావమంతా నాయండే ఉన్నది అని ఆయన మయి భావ ఏసా మద్భావ సప్తమే తత్పురుషుడు చెప్పారు మత్తహా భవంతి అని కాకుండా మై భావ యశాంతి అని చెప్పారు అలా కూడా చెప్పొచ్చు సో వారి భావము నా ఎందుకలదు మద్గత భావన భావము అంటే భావన భావన అంటే వారి చిత్తము ఈశ్వరుని ఎందుగలదు ఆ రకంగానే ఎప్పుడైతే వారి చిత్తము ఈశ్వరుని ఎందు నిహితమై ఉన్నదో ఏకాగ్రమై ఉన్నదో అప్పుడు వాళ్ళ అప్పుడు వాళ్ళకి సర్వవ్యాపకుడైనటువంటి పరమేశ్వరుని యొక్క సామర్థ్యము వాళ్ళ ఎందుకు సంక్రమిస్తుంది వైష్ణవేన సామర్థ్యేన ఉచేతాహ వైష్ణవ అంటే సర్వవ్యాపకుడైన పరమేశ్వరుడు విష్ణువు ఆయనకు చెందినటువంటి సామర్థ్యము అంటే పరిపాలనా శక్తి జగత్తును సృష్టించి పాలించే శక్తి వాళ్ళకి ఆ సర్వవ్యాపకుడైన పరమేశ్వరుడి నుంచి లభించింది కాబట్టి వాళ్ళు మద్భావాహ అనబడినారు మానసా మనసైవ ఉత్పాదితా మయా జాత ఉత్పన్నా వాళ్ళు పుట్టినారు ఎలా పుట్టారు నా చేత పుట్టినట్లు చేయబడినారు నా చేత సృష్టించబడినారు ఎలా సృష్టించేవయా అంటే మనస్సైవ మనస్సు చేతనే అంటే సంకల్ప చేతనే నేను వీళ్ళందరినీ సృష్టించినాను నూనా మహర్షీణ సృష్టి లోకే ఇమావరజంగమలక్షణా ప్రజా ఈ లోకంలో మీకు ప్రాణులు కనపడతాయి ప్రజా ప్రజా ఇంతే ఇది ప్రజా ప్రాణులు ప్రాణులు రెండు రకాలు కదిలేవి కదలనివి కదిలేవి అంటే జంగమా మనుషులు పశువులు పక్షులు క్రిములు కీటకములు కథలనేవి అంటే చెట్లు చామలు సముద్ర గర్భంలో కూడా కదలకుండా ఉండే ప్రాణులు ఉంటాయి అవి సో ఇవి ప్రాణులు స్థావర జంగములైన ప్రాణులన్నీ కూడా ఆ మహర్షుల నుండి ఆ మనువుల నుండి పుట్టి ఈ సృష్టి అంతా కాబట్టి ఈ విధంగా ఈ మనువులు మహర్షుల ద్వారా ఈ జగత్తంతా కూడా నా నుండియే సృష్టింపబడినదీ శ్లోకం పూర్తయింది అందము మహర్షయ సప్త పూర్వ చనవస్తామద్భావా మానసా జాతాం లోక ఇమా ప్రజా ఏం విభూతి యోగంచి మమయోగేత్ స్థిత సోవికంపేన యోగేన యుజ్యతే నా ప్రశయర్ణమదూర్ణమిదం పూర్ణాత్